రఘుపతి రాఘవ రాజా పతితన సీతారతి రఘుపతి రాఘవ राजाराम पतित पतित पावन सीता पावन सीताराम सीताराम नमस्कारम मोहनदास करमचंद गांधी भारतील भारतीय आदरीबड़े गोप स्वातंत्रर योधुड़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 जीवित नैन चेसा कार्यलत्मशन कोसमे ईश्वर साक्षात्कार कोसमें सत्यचे प्रयोग विवरी सत्यमेलू जो विश्वास अटू तन जीवित अभव सारा विपुला विशदीक कर्मयोगी करमचंद गांधी महात्मा गांधी गार आत्मकथ को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 కొంచెం పరిచయం కలిగింది కానీ విషమ సమయంలో ఆ జ్ఞానం ఉపయోగపడగలదని నేను గ్రహించలేదు ఆపత్ సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనపడదు ఆపద తొలగటానికి అతని స్వభావమే కారణం కొందరు అంటారు వేదాధ్యయనం తపస్సు లేక సాధన కారణం కొందరు భావిస్తారు ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు యోచిస్తున్నారు కానీ రక్షణ పొందినప్పుడు మాత్రం తనను తన సాధనయే రక్షించిందో లేక మరొకడెవడైనా రక్షించాడో తెలుసుకోలేడు కొందరు తమ నిష్టాబలం గొప్పదని భావిస్తారు కానీ నిష్టాబలం ఆపత్ సమయంలో ఎందుకు కొరరాదు అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది ఆంగ్లదేశంలో ముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను అప్పటికి నేను చిన్నవాణ్ణి కానీ ఇప్పుడు నాకు ఇరవై ఏళ్ళు అనుభవం కూడా కలిగింది పెళ్ళామున్నది పిల్లవాడు కూడా పుట్టాడు నాకు బాగా గుర్తు ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం అది పద్దెనిమిది పోర్ట్ సుమత్లో శాకాహార సభ జరిగింది నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానించబడ్డాం పోర్టు సుమతు సముద్రపురేవు ఆ ఊళ్ళో నావికజనం ఎక్కువగా ఉన్నారు అక్కడ చెడు నడతగల గల స్త్రీలు ఉన్నారు అయితే వాళ్ళు వేసెలుకారు కానీ వాళ్లకు నీతి నియమం ఏమీ లేవు అట్టి వాళ్ల ఇంట్లో మేము బస చేశాము సన్మాన సంఘం వారికి ఆ విషయం తెలియదు ఎప్పుడో ఒకసారి పోర్టు సుమత వంటి పట్టణానికి వచ్చి వెళ్ళే మావంటి వంటి బాటసార్లకు అక్కడ ఏది మంచి బసయో ఏది చెడు బసయో తెలుసుకోవటం కష్టం సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము భోజనం అయిన తరువాత మేము పేకాట ప్రారంభించాము ఆంగ్లదేశంలో గొప్ప గొప్పవారి ఇళ్లలో కూడా గృహిణులు అతిథులతో పేకాడటం ఆచారం సామాన్యంగా పేకాటలు అంతా చెలోక్తులు విసురుకుంటూ ఉంటారు అయితే దాంట్లో దోషం ఉండదు కానీ మా పేకాటలో భీభత్స వినోదం ప్రారంభమైంది నా స్నేహితుడు ఇట్లాంటి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు నాకు కూడా ఈ వినోదంతో ఆనందం కలిగింది నేను కూడా అందులో దిగాను మాటల దాటి వ్యవహారం చేతల్లోకి దిగింది పేక పక్కన పెట్టి వేశాం ఇంతలో భగవంతుడు నా స్నేహితుడు హృదయంలో ప్రవేశించాడు నీవ ఈ ఘోర కలిలోనా ఈ పాప కోపంలోన నీకు ఇక్కడ చోటు లేదు పో లేచిపో అని అరిచాడు సిగ్గుతో నా తల వంగిపోయింది అతడి ఆదేశాన్ని శిరసావహించాను హృదయంలో అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను మా అమ్మగారి ముందు చేసిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది నేను లేచి బయటకు పరిగెత్తాను నా గదిలోకి దూరాను వేటగాని బారి నుండి తప్పించుకున్న లేడీలాగా గుండె గజగజ వణికిపోయింది పరాయి ఆడదాని విషయంలో ఈ విధంగా ప్రథమ పర్యాయం నాకు వికారం కలిగింది ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు అనేక ఆలోచనలు నన్ను ఆవహించాయి ఈ ఇంటి నుంచి పారిపోనా ఈ పట్టణం వదిలి వెళ్ళిపోనా నేనున్నది ఎక్కడా నేను జాగ్రత్తగా ఉండకపోతే నా గతి ఏమవుతుంది ఈ రకమైన ఆలోచనలతో సతమతం అయి నుండి అతి జాగ్రత్తగా మసలుకోసాగాను ఆ ఇంటినే గాక వెంటనే పోస్టు సుమతను వదిలి వెళ్ళిపోవటం మంచిదని భావించాను సభలు ఇంకా రెండు రోజులు జరుగుతాయని తెలిసింది ఆ మర్నాడు సాయంత్రమే నేను పోర్టు సుమతను వదిలివేసినట్లు నా మిత్రుడు కాలం అక్కడే ఉన్నట్లు గుర్తు నాకు మతాన్ని గురించి కాని దేవుణ్ణి గురించి కాని దైవ సహాయాన్ని గురించి కానీ తెలియదు నన్ను అప్పుడు దేవుడే రక్షించాడని అనుకోవటం తెలిసి తెలియని స్థితే నిజానికి ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను భగవంతుడే రక్షించాడు జీవితంలో అనేక రంగాల్లో ఇట్టి అనుభవం నాకు కలిగింది భగవంతుడు నన్ను రక్షించాడు అన్న మాటకు సరైనటువంటి అర్థం ఇప్పుడు నాకు బాగా బోధపడింది అయినా ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నానని కూడా నేను ఎరుగుదును అనుభవం ద్వారా ఆ విషయం తెలుసుకోవటం అవసరం ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాల లాయరు పనియందును సంస్థల్ని నడపటంలోనూ రాజకీయ వ్యవహారాల్లోనూ అనేక విషమ ఘట్టాల్లోనూ భగవంతుడు నన్ను రక్షించాడని చెప్పగలను ఉపాయాలు అడిగంటున్నప్పుడు సహాయకులు వదిలివేసినప్పుడు ఆశలు ఉడిగిపోయినప్పుడు ఎటు నుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం స్థుతి ఉపాసన ప్రార్థన ఇవి గుడ్డినమ్మకాలు కావు అవి ఆహార విహారాదుల కంటే కూడా అధిక సత్యాలు అవే సత్యాలు మిగతావన్నీ అసత్యాలే అని కూడా అనవచ్చు ఇది అతిశయోక్తి కాజాలదు ఈ ఉపాసన ఈ ప్రార్థన కేవలం వాక్ప్రతాపం కాదు దీనికి మూలం జిహ్మ కాదు హృదయం అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం ప్రార్థనకు జిహ్మతో పనిలేదు అది స్వభావానికి సంబంధించినది అదొక అద్భుతమైన వస్తువు విశాల రూపాలలో ఉన్న మలాన్ని అనగా కామాది గుణాల్ని శుద్ధి చేయటానికి హృదయపూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనమని చెప్పటానికి నేను సందేహించను అయితే అట్టి ఉపాసన అమిత వినమ్రతాభావంతో చేయాలి రాఘవ రాజరా పతిత పవన సీతారాన సీత రఘుపతి రాఘవ రాజ పతిత పవన సీతారా రఘుపతి రా